జపం చేస్తే కలగవచ్చా కలగవచ్చు ఇవన్నీ ఈ సాధనలన్నీ పనికొస్తాయి ఈయన మీరేవేవైతే ఆంతరిక సాధనలుగా మనం చెప్తున్నామో అవి మాత్రమే పనికొస్తాయి అంటే బాహ్య సాధనలు చేస్తే పనికిరావా బాహ్య సాధనలు చేస్తే ఈ జ్ఞానం రాదు ఎందుకని అంటే బాహ్య సాధనలు చేసినప్పుడు నువ్వు శాంతం ఇంద్రియాలలోకి వచ్చేస్తావు శాంతం ఇంద్రియాలు బహిర్ముఖమైనటువంటి బహిర్ప్రవృత్తిలోకి ఇమిడిపోతాయి ఇమిడిపోయినప్పుడు అవి విశేషమైనటువంటి జ్ఞానంతో వ్యవహరిస్తాయి నిర్విషయంగా నిర్విశేషంగా ఉండమంటే ఉండవదు తప్పనిసరిగా అవి వ్యవహార కాలంలో మారిపోతాయి అన్నమాట అందువల్ల సాధకులైనటువంటి వాళ్ళు మొదటిలో కొంతకాలం బహిరంగ సాధనలు చేసినప్పటికీ తరువాత అంతర్ముఖంగా నివృత్తి మార్గంలో ఆంతరిక సాధనల్ని చేయడానికి అలవాటు పడాలి ఈ ఆంతరిక సాధనల ద్వారా మాత్రమే ఈ అంతఃకరణం అనేది నీకు పనిముట్టుగా ఉన్నదనే సత్యం నీకు బోధపడుతుంది ఇది బోధపడాలి ఎవరికి వారికి బోధపడాలి ఇది పక్కని బయట నుంచి ఇంజెక్ట్ చేయడం కుదరదు అంటే మా గురువు గారు ఏదో నాణ్యమే చేయి పెడతాడండి నాకు రేపటికల్లా తెలిసిపోతుంది అండి చేయి పెట్టినప్పుడు తెలిసిపోతుందండి ఇవన్నీ తత్కాలువత్ టెంపరీ సొల్యూషన్స్ అనమాట ఏదో జ్వరం వేసుకుంటే పారస పారసమాలు వేసుకుంటే తగ్గినట్టు ఇది అయితే మూల కారణాన్ని అజ్ఞానాన్ని అవిద్యని మనం దాని యొక్క రూట్ కూకటి వేరుని ఎవరికి వారు వారే వారి అంతరంగాన్ని పరిశోధించుకుని స్వాధ్యాయం ద్వారా మాత్రమే వారు దాన్ని తీసివేసుకోగలుగుతారు ఎవరికి వారే తీసివేసుకోవాలి మిగిలిన వారందరూ సహాయ కారణాలు శాస్త్రమైన గురువైనా ప్రపంచమైనా ప్రకృతి ఇక ఈశ్వరుడు గనక తలుచుకుంటే అంటే తలుచుకోవాలంటే మనం మానవ లోక కళ్యాణం కొరకు పుట్టిన వారమై ఉండాలి ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరికీ సహాయం చేయగలిగేటటువంటి మేలుకొలుపునివ్వగలిగేటటువంటి ఆధ్యాత్మికమైన మేలుకొలుపునివ్వగలిగేటటువంటి జ్ఞానపూర్వకమైన జన్మను కలిగినటువంటి జన్మై ఉండాలి అంటే జ్ఞానం వలన కూడా మనం జన్మెత్తలాంటి లక్షణాలతో ఎవరైతే జన్మెత్తుతారో వాళ్ల పద్ధతి వేరే వాళ్ళకి అన్ని ఈశ్వరుడు చూస్తాడు వాళ్ళు ప్రకృతి మీద ఆధారపడేవాళ్ళు కాదు కాబట్టి సరే కర్మ సహజమైనటువంటి ద్వైధీ భావ ద్వంద్వ ప్రవృత్తితో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఏమంటే మాకు ఎట్లా తెలుస్తుంది మేము కారణ జన్మలమా కర్మజన్యమా తెలిసిపోతుంది ఏముంది ఐదేళ్ళు ఎనిమిదేళ్ల వయసులోనే మీకు స్వరూప జ్ఞానం గనక లభించింది అనుకోండి అప్పుడు ఏం ప్రమాదం లేదుగా అప్పుడు మీరు కారణ జన్మల కిందే అంటే మీరు లోక కళ్యాణం కోసమే మీ జీవితం ఉంటుంది మీ మీ స్వార్థపూరితమైన స్వయం వ్యక్తిగతమైన జీవితం అక్కడే ఉండదు అన్నమాట ఎంత లెక్కేసుకున్నా వాడు గంటలు వాడికి ఇంకా వాడికి వాడు స్ఫురించడు వాడి నామరూపాలు వాడి సంసారం వాడి ప్రపంచం ఈ గొడవ అంతా స్ఫురించు సో వీళ్ళందరూ కారణజన్మలు అదే ఎవరికైతే కాలాంతరంలో అంటే బాల్యవన కౌమార వృద్ధాప్యాలలో వారి వారి సంస్కారం వికసించి వారి పరిణామం లోపల విజ్ఞత వివేకం వివేచన విచారణ ఇలా ఎవరైతే లోపల మార్పు చెందుతారో ఆ విజ్ఞత స్థాయికి ఎదిగినటువంటి వాళ్ళు ఇంక ఇది అవసరం లేదండి నాకేమి అవసరం లేదండి ఇవి నాకు అవసరం లేదు అనుకోగలిగేటటువంటి స్థాయికి ఎదగాలను ఇది శుద్ధ బుద్ధి అంటే ఈ శుద్ధ బుద్ధి స్థాయికి ఎవరైతే వస్తారో వాళ్ళలో ఈ స్వరూప జ్ఞానం ఎందుకంటే వాళ్ళకి వృత్తి శూన్యత అనేది సహజం ఏదో కావాలంటే ఏ వృత్తి కావాలన్నా వస్తుంది వాడు ఏ కావాలంటే ఏ పనైనా చేయగలడు కాకపోతే ఆ చేసిన పని ఇతరుల కోసమే అయి ఉంటుంది తన కోసం తానేం చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో వాడు ఉండడనమాట అంతరంగాల్లో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి లోపల సాక్షిగా ఉంటాడనమాట వీడు పరిణామం చెందిపోతాడు అనమాట వీడు కర్మజన్యమై ఉన్నప్పటికీ ఇది బాల్య ఓన కౌమార వృద్ధాప్యాల్లో ఎప్పుడో ఒకప్పుడు సహజ స్వభావంగా బయటకు వచ్చేస్తుంది ఇంకా వాడిని ఎంతసేపు మనం స్వార్థపూరితంగా ఏదో కాసేపు విషయాలలో వ్యవహరించ చేద్దామనే ప్రయత్నం చేసినప్పటికీ ఏదో నీ కోసం నటిస్తాడు కాసేపు నాటకం మీద నాటకం ఆడినట్లుగా ఈ సంసారం అనేటటువంటి ప్రపంచం అనేటటువంటి నాటకంలో వివేకం కలిగినటువంటి జీవుడు వ్యక్తి నటిస్తాడు వాడికి తెలుసు నామరూపాలు లేనివని ప్రపంచం లేనిదని సచిదానంద నిత్య నిర్మలమే తన సహజ స్వభావమని ఆ అలా అవస్థాత్రయంలో అలా ఉండి మిగిలిన త్రిపుటి సంప్రజ్ఞాత సమాధిలో నిలకడ చెంది వ్యవహరిస్తుంటాడు ఇతడికి దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు అనమాట ఈ సంప్రజ్ఞాత సమాధి నిర్ణయం ఎవరికైతే తెలుసో వాడు చెప్తున్నాడు ఏమని అయ్యా జ్ఞానం ద్విధములు ఒకటి ఆత్మ జ్ఞానం రెండవది అనాత్మ జ్ఞానం అంటే ఏమిటయ్యా మీ ఒక పిల్లవాడిని స్కూల్ కు పంపించాం పంపిస్తే ఆ పిల్లవాడు స్కూల్లో మాస్టర్ గారు చూసుకుని నేర్చుకున్నాడు మాస్టర్ గారే ఆధారం అక్కడ మరి గురుసాక్షాత్ పరబ్రహ్మ